సస్పింజరాయ నమ సస్య త్రిషీమతే నమ సస్ చాలాంజరాయ సస్పింజరాయ అంటే ఎరుపు పసుపు కలిసి ఉండేటువంటి రంగు కలిగిన వాడు సస్పింజరాయ ఎరుపు పసుపు అంటే ఎరుపు వర్ణం కలిగినటువంటి పసుపు వర్ణం కలిగినవాడు లేదా పసుపు వర్ణం కలిగినటువంటి ఎరుపు వర్ణం కలిగినవాడు ఈ రెండు మిక్స్ అయి ఉన్నాయి సస్పింజరాయా నమస్కారం కనుక ఎరుపు అనేటువంటిది శక్తికి బ్లడ్ కదా శక్తి కాబట్టి ఎరుపు అనేటువంటిది శక్తికి సంబంధించినటువంటి విషయం పసుపు అనేది జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం శక్తి వేరు జ్ఞానం వేరు కాదు శక్తి సర్వశక్తి మొత్తం జ్ఞానం సర్వజ్ఞత్వం ఈ రెండు ఒకదానికే సంబంధించినవి కాబట్టి ఎరుపు పసుపు కూడా ఒకదానికే సంబంధించింది రంగుల్లో కూడా ఒకే ఫ్యామిలీ ఎరుపు వర్ణం డీప్ అయిపోయింది అనుకోండి ఎరుపు కొద్దిగా లైట్ అయింది అనుకోండి కాషాయం ఇంకా లైట్ అయింది అనుకోండి క్రిమిషన్ ఇంకా లైట్ అయిపోయింది అనుకోండి ఎల్లో సేమ్ ఫ్యామిలీ అందువల్ల మనం గోడకు రంగులేసేటప్పుడు కూడాను వాడు ఎరుపు తెచ్చుకుంటాడు మనం తెలుపు కలుపుతూ కలుపుతూ దాన్ని పసుపు తీసుకొచ్చుకుంటాం కావాలనుకుంటే అంతేగా నాకు పచ్చగా మారదు అను ఒక ఫ్యామిలీ ఇది కాబట్టి రంగుల్లో కూడాను అదొక కుటుంబం కాబట్టి పసుపు అనేటువంటిది బాగా లేతయిపోతే పసుపు అయిపోతుంది అక్కడ చూస్తేనేమో రెడ్గా ఉంటుంది కాబట్టి సస్పింజరాయ ఇటు ఎరుపు వర్ణంతోనూ పసుపు మిళితమై ఉండాడు కనుక ఎరుపు శక్తికి సంబంధించింది పసుపు అనేటువంటి జ్ఞానానికి సంబంధించింది కనుక సర్వశక్తిమత్వం ఆయనకే ఉంది సర్వజ్ఞత్వం ఆయనకే ఉంది సస్పింజరాయ నమహ హే భగవాన్ నీకు నమస్కారము త్రిషీమతే ఇది ఒకటి అంటే గొప్ప ప్రకాశం కలిగినటువంటి వాడు గొప్ప ప్రకాశం ఎటువంటి ప్రకాశం ప్రకాశంలో ఏదో తెలుస్తుంది ఉన్నది తెలుస్తుంది కనుక ఈ ప్రపంచంలో ఏది తెలుస్తూ ఉండినా ఏ ప్రకాశాన్ని ఆధారం చేసుకుని ఇవన్నీ తెలుస్తున్నాయో ఆ ప్రకాశం పరమేశ్వరుని యొక్క ప్రకాశమే అదే త్రిషిమత బాహ్యంలో ఉండేటువంటి సంస్థాన్ని ప్రకాశింపజేసేవాడు తానే ఆంతర్యంలో కూడాను నువ్వు కళ్ళు మూసుకున్నా నీ మనసు ఆలోచిస్తూ ఉంది ఈ మనసు ఆలోచించడానికి ఏ లైట్ ఉంది అక్కడ రాత్రి నిద్రపోయావు నిద్రపోయినప్పటినీ కలలు వచ్చాయి కలలో నువ్వు రూపాలని చూస్తూ ఉన్నావు మరి లోపల లేదంతా చీకటే నీకు రూపాలు ఎట్లా కనిపించాయి అక్కడ లైట్ వేసింది ఎవరు అది ఏ ప్రకాశం త్రిషీమతే కాబట్టి అన్నిటి ప్రకాశింపజేస్తూ ఉంటే స్వామీజీ ఆ ప్రకాశింపబడేటువంటి వేరు కాదా అప్పుడు మళ్ళీ సర్వజ్ఞత్వం ఆయన సర్వవ్యాపకత్వం దానికి భంగం వాటిలో లేదా కానీ కాదు ఎందుకని నీ కలలో ఎట్లాగైతే యథా నిద్రయా కళని నువ్వు ప్రకాశింపజేస్తూ ఉండేటప్పుడు నీ కలలో ఉండేటువంటి రూపాలు ఆ రూపాలని ప్రకాశించేసేటువంటి చైతన్యం రెండు ఒకటే నీలో ఉండేటువంటి వెలుగే నువ్వు కలగంటూ ఉన్నావు కలలో అనేకమైనటువంటి రూపాలు కనిపిస్తాయి ఆ రూపాలన్నీ ఎవరు నువ్వే ఆ రూపాలని ప్రకాశింపజేసేది ఎవరు నీవే కాబట్టి ఈ విరాట్ రూపం ఏదైతే ఉందో సర్వం ఈశ్వరమయం దీనికన్నా రెండవది లేదు ప్రకాశింపజేసేది తానే ప్రకాశంపబడేది తానే ఎట్లాగూ నీ నిద్రలో నీ కలలో ఎట్లాగైతే సమస్తం ప్రకాశింపబడుతుందో అక్కడ సర్వవ్యాపకంగా ఉండేది నువ్వే అన్ని వస్తువుల్లో కలలో అనేకమైనటువంటి వస్తువులు కనిపించవచ్చు బజార్ లో పోతున్నట్టుగా కొన్ని వేల మంది ఉన్నట్టు కనపడవచ్చు ఆ వేల మంది నువ్వే సార్ కాబట్టి ఈ జగత్తులో కూడాను ఏవైతే గోచరిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా పరమే పరమేశ్వరుని యొక్క స్వరూపాలే కాబట్టి త్రిషీమతే అంటే మార్గం పథ పంధ అది కాబట్టి మార్గాలు అనేకం ఉన్నాయి ఎక్కడున్నాయి ఈ మార్గాలన్నీ కూడాను వేదంలో ఉన్నాయి కనుక కర్మలు ఆచరించాలి ఈ కర్మల యొక్క ఫలితాలు ఏంటి అది పథి నాం పతయ కాబట్టి ఆ మనం నడిచేటువంటి పథం ఏదైతే ఉందో వీటికి కూడా పతి అయిన ఇప్పుడు మనం భగవద్గీతలో చూస్తే కూడాను అర్చిరాది మార్గం ధోమాది మార్గం చనిపోయిన తర్వాత శుక్లపక్షంలో పోయేటువంటి వాళ్ళు కృష్ణపక్షంలో పోయేటువంటి వాళ్ళు అర్చిరాది మార్గం ధూమాది మార్గం వీళ్ళు ఏ విధంగా ప్రయాణం చేస్తారు చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడాను సూచనగా మనకు భగవద్గీతలో తెలిపాడు కానీ వేదంలో దీని గురించి విస్తరించింది చనిపోయిన తర్వాత మనిషి ఏ విధంగా ప్రయాణం చేస్తాడనేటువంటి విషయాలన్నీ కూడా ఏ మార్గంలో పోతూ ఉన్నాడు ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించేటువంటి వాళ్ళు ఏ మార్గంలో పోతారు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి వేదంలో ఉన్నాయి ఈ వేదంలో ఉండేటువంటి జ్ఞానం అంతా కూడాను వాడు తానే కాబట్టి కర్మాధ్యక్ష మనం అనేకమైనటువంటి కర్మలు ఈ ప్రపంచంలో చేస్తాం వీటికి అధ్యక్షుడు తానే ఎందుకని మయాధ్యక్షేణ ప్రకృతి సూచేస్తే సచరాచరం కాబట్టి చరాచరమైనటువంటి ఈ ప్రపంచం కూడా నడుస్తూ ఉందంటే మయాధ్యక్షేణ అర్జున నా యొక్క అధ్యక్షతలోనే నడుస్తూ నేను ఈ ప్రకృతిని నడిపిస్తూ ఉన్నా నేను ఉండడం వలన ఈ సంస్థ నడుస్తూ ఉన్నాయి కాబట్టి కర్మాధ్యక్ష కర్మక నేను అధ్యక్షుడిగా ఉన్నాను అంతే నడిచేదాన్ని ఉన్నా సాక్షి మరి ఫలితాలు నేనే ధర్మరూపంలో ఉన్నాను గనక ఫలితాలు ఇస్తాను కర్మఫల ప్రదాత కాబట్టి కర్మాధ్యక్షుణ్ణి నేనే కర్మఫల ప్రదాత నేనే ఏకో దేవ ఉపనిషత్తు ఏకో దేవ సర్వభూతూఢ చూచరా ఇంత ముందు పశువునం పతేభూతేషు గూఢ సర్వ్యాపీరాత్మా కర్మాధ్యక్షిచేత నిర్గుణశ్చ్వ శ్వేతశ్వనిషత్ కాబట్టి సర్వవ్యాపకత్వం నాది అంతటా ఉండేటువంటి నేనే కాబట్టి వేద మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి కూడాను నిర్ణయించేటువంటి వాడిని నేనే ఆ మార్గాల ద్వారా నువ్వు ఏ మార్గములు నడిస్తే ఏ ఫలితాన్ని పొందుతావో దాన్ని నిర్దేశించేటువంటి కర్మాధ్యక్షుని నేనే కర్మఫల ప్రదాతను కూడాను నేనే పథ్యేనా పతయే నమ నెక్స్ట్ నమో బివ్యాధి నే అం పతయే నమ నమో బబ్య బబ్లు అనే పదం బు బ్రు బబ్మానంగా బ అని వాడుతూ ఉంటాం ఇది చాందసం బబ్లు సరేనా వేదంలోనే ఈ విధమైన పద ప్రయోగం ఉంటుంది వ్యాకరణ రీత్యా మనం బబ్బురు అంటాం బబ్్రు వాహనుడుచారా విన మీరు పేరు బబ్్రువాహన అంటే వృషభం మీద ఎక్కి ప్రయాణం చేసేటువంటి వాడు బబ్్రు అంటే వృషభం వృషభం అంటే ఎద్దు ఎద్దు మీద ప్రయాణం చేసేటువంటి వాడు పరమేశ్వర ఇది బభ్రు శబ్దం బబ్లు వృషభ అంటే ఎద్దు అని అర్థం ఈ వృషభ వాహనుడు గనక చూడండి పరమేశ్వరుడికి వాహనం ఏంటి వృషభం వృషభం మీద ప్రయాణం చేసేవాడు వృషభం దానికి ధర్మం అని కూడా అర్థం ధర్మే సర్వం ప్రతిష్ఠితం సమస్తం ధర్మం మీదనే ఆధారపడి ఉంది ఎందుకంటే ఇది దృంగ్ ధారణే అనేటువంటి ధాతువుల నుంచి వచ్చింది అది ధర్మశబ్దం దృంగ్ ధారణే అంటే ధారణ పోషణయోహో ధరించేది పోషించేది ఏదో అది ధర్మము అంటే అందువల్ల తైత్రేయములో ధర్మం విశ్వస్య జగత ప్రతిష్ట విశ్వస్య జగత ధర్మమే దాంట్లోనే ప్రతిష్ఠింపబడి ఉంది ధర్మంలోనే ప్రతిష్ఠింపబడి ఉంది కాబట్టి ఇది కాబట్టి ఈ ధాతువును బట్టి చూస్తే మనం ధారణే అనేటువంటి ధాతువుని బట్టి కనుక చూస్తే ధారణ పోషణయోహో ఆ పోషించేటువంటి వాడు ధరించేటువంటి వాడు అంటే ధారణం ధారణం అంటే మోయడం మోయడం ధారణ పోషణయోహో ధర్మ అందువల్ల వృషభ ధర్మస్వరూపం ఎందుకో తెలుసా దైవాన్ని మోస్తూ దైవాన్ని మోసేది ధర్మం అందువల్ల వృషభాహ అంటే ధర్మస్వరూపం భాగవతంలో కూడా నేను రాశాను కదా మొట్టమొదట శాపం కలిగే కలి అది ధర్మం కాబట్టి మోయడం పరమేశ్వరుని మోస్తూ కనుక బబ్బులు షాయ చూడుతామాషా అయ్యా నువ్వు ధర్మస్వరూపుడివి ఎందుకని ఈ ప్రపంచంలో ధర్మానికి ఆధారమైనటువంటి వాడి నీవే ధర్మ రూపంలో ఉండేటువంటి వాడివి అటువంటి నిన్ను ఎవరు మోస్తూ ఉన్నారు ధర్మమే మోస్తూ ఉంది వృషభ బబ్బులు సరేనా అంటే నందివాహనుడు ఇంకేం లేదు బబ్బువాహనుడు నందివాహనుడు బబ్లు షాయ వివ్యాధిని వివ్యాధి నేనాం పతయనమ వివ్యాధిని ఇక్కడ తమాష ఉంది వివ్యాధి నేనాం పతయన్నమహ బాధ పెట్టేవాడు బాధలు తీర్చేవాడు అందువల్ల వివ్యాధినే అన్నాం పతయన్నమహ వివ్యాధినే అన్నాం పతయన్నమహ వివ్యాధినే ప్రతి ఒక్కరిని బాధిస్తాడు మామూలు వాళ్ళ కోసం చెట్ వాళ్ళని బాధిస్తాడు దుర్గుణాలు లేలే ఈయన బాధించని మనిషే లేదు ఎన్నిసార్లు బాధిస్తాడు రోజుకి ఉదయాన్న సిక్స్ ఓ క్లాక్ కే స్టార్ట్ అయిపోతాడు ఇది దాని అర్థం అందుకంటే అన్నానా పతయాన్నమా కొందరి ఫైవ్ కే స్టార్ట్ అవుతాడు సరేనా అక్కడ బాధిస్తాడు మొదట ఎయిట్ అయిందనుకోండి గందరగోళం అయిపోతాడు ఇంట్లో ఇంకా కాలేదా ఎంత లేని పోతే గానీ ఏంట నీ బాత టిఫిన్ అరే పోతే కానీ దానికి ఎందుకు పోవడం అండి అంటే నేను ఆఫీసుకు పోవడం నేను అది నువ్వు నన్ను పంపించేయాలనా మళ్ళీ సరేనా ఇది ఎనిమిది గంటలకి మళ్ళీ అగెన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మళ్ళీ ఆఫీస్ వెళ్ళిపోతామండీ ఎందుకని నేను పోవాల్సిందేనా మళ్ళీ రాత్రి ఇంక మధ్యలో సిక్స్ ఓ క్లాక్కి ఓ రేనా ఎన్నిసార్లు బాధిస్తాడు ఎట్లా ఆకలి దప్పుల రూపంలో బాధించేవాడు ఆకలి దప్పుల రూపంలో బాధించేవాడు కాబట్టి తీవ్రమైన ఆకలిస్తేనే ఆహారం కూడా రుచి ఆకలి లేకపోతే మొఖం మూ తినట్టే తినాలంటే కూడాను కాబట్టి మంచి ఆకలి కావాలి కాబట్టి అలా నీకు ఆకలి కల్పించి నిన్ను బాధించినట్టున్నాడే కాని నీకు మేలు చేస్తూ అది తమాషా కనుక ఆ సమాన వాయువుని వాటిని కదిలించి లోపల ఎందుకంటే ప్రాణధర్మం గనక ఆకలి పుట్టించేటువంటి వాడు తానే దప్పిక పుచ్చి పుట్టించేటువంటి వాడు తానే లేకపోతే డిహైడ్రేషన్ ఇదంతా లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కాబట్టి మంచి దాహం ఉండాలి దాహం ఉంటే మంచి నీళ్లు దాగుతావు నీరము ప్రాణాధారము అపోవయ భేషజం కాబట్టి అది ఒక మందులాంటిది నీళ్లు నీళ్లు ఉండాలి కాబట్టి ఆక్సిజన్ హైడ్రోజన్ రెండింటినీ కలిపి మనకు అద్భుతంగా అమృతంగా తయారు చేసి పెట్టాడు ఈ జలాన్ని ఈ జలాన్ని పానం చేయాలంటే అసలు నీకు తప్పికే లేదనుకోండి ఏం పానం చేయాలి ఇంజక్షన్ ఇవాల్సిందే నీళ్లు కూడా కాబట్టి ఆ దప్పిక ఉండాలి కొందరు అంటారు ఇప్పుడు మనకు రాబోయేటువంటి కాలంలో ఈ వేసవిలో చూస్తారు మీరు వేసవిలో అక్కడిక్కడ తిరిగి వస్తారు వచ్చిన తర్వాత గ్లాస్ మంచినీళ్ళిస్తే తాగేసి ఇంకో గ్లాస్ ఇంబానీ తాగేసి నీళ్ళకన్న రుచి ఇంక ప్రపంచంలో అయితే రోజు తాగలదా ఇడ్లీ ఎందుకో ఎందుకో తెలుసా అంత దప్పికేసినప్పుడు రుచిగా కనపడుతుంది ఆకలి లేకపోతే గారెలు కూడి కనుక ఈ ఆకలిని గెలిపించేవాడు తాను దపికని కల్పించేవాడు తాను ఆకలి బాదే కదా కదా సుఖమా ఆకలి సుఖమైతే అన్నం తినాల్సిన అట్లాగే ఉండొచ్చు ఆకలి దుఃఖం కనుకనే దుఃఖ నివారణోపాయం ఆలోచన చేసి ఏదో ఒకటి తింటున్నావు అసలు ఏమీ లేదు గడ్డైనా సరే ఎందుకని ఆకలి పోవాలి ఆకలి బాధ కనుక ఆకలిని కల్పించేవాడు తానే కనుక మనకు బాదలు సృష్టించేవాడు తానే పాపం అట్లా కానీ ఈ ప్రపంచంలో ఎవరైనా బాధలు సృష్టించారనుకోండి వాళ్ళకు బాధలు పెట్టడమే తెలుసు వాళ్ళు ముందే నిర్ణయం చేసుకుంటారు నేను బాధ పెడతానని ఇంకా సత్యంతవరకు అంతే ఉంటాయి వాళ్ళు సుఖపెట్టలేదు కానీ పరమాత్మ కాదు నీకు బాధ పెట్టినట్టే ఉంటాడు నీకు మేలు చేస్తూ మళ్ళీ సుఖపెడతాడు నిన్ను అందుకని అన్నానా చూసారా అన్నం ఏదైతే నువ్వు తింటూ ఉన్నావో అది అన్నం ఓషధీనాం అన్నం ఇంతమంది వచ్చింది కదా మన ఉపనిషత్తులో ఓషధీనాం అన్నం కాబట్టి ఈ అన్నం నీకు ఇచ్చేటువంటి వాడు తానే ఓషధుల రూపంలో చూచారా భూమి నుంచి సారాన్ని తీస్తున్నాడు సూర్యుడి నుంచి సూర్యుడిలో ఉండి అక్కడి నుంచి ప్రకాశాన్ని ఇస్తున్నాడు చంద్రుడు కనుక లేకపోతే ఇవన్నీ తయారయ్యేందుకు అవకాశం లేదు ఓషధులు చంద్రుడు యొక్క వెన్నుల ద్వారా ఓషధులను తయారు చేస్తూ ఉన్నాడు ఓషధీభ్యహ అన్నం కాబట్టి నీకు అన్నం కావాలి అన్నానికి ఇన్ని కోణాల్లో నుంచి తయారు చేసి నీకు బీరకాయలు బెండకాయ అన్నం అది అన్నం ఓషధీభ్యహ అన్నం ఉపనిషత్తుల ఎన్ను ఎందుకో తెలుసా ఓషధులే అన్నం అంటేనే ఓషధులు స్వామిజీ నాన్ వెజ్ అదేం పదం అసలు చెండలేం పదం విజే దానికి క్విజ్ లేదు నాన్ విజ విజ అని ఉండేదంతా విజే ఎందుకంటే అన్నం అనేది ఓషధీభ్యహదీభ్యహ అన్నం అన్నం శాకాహారమే మాంసాహారం అన్నం కాదు అదేంటి స్వామిజీ మీరు అన్నం కాదంటే ఎట్లా ఇది ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఏమి ఏమయా ఏమైనా మరి మేకలో గొర్రెలు అయి పొట్టేళ్ళు గిటేళ్ళు ఏదో అన్ని తింటున్నా పక్షులు గిట్లు అన్ని చూడు అట్లా నువ్వు మాట్లాడితే అప్పుడు కూడా నువ్వు శాఖహారే పో తింటే కూడా శాఖహారే అవును మేకేం తినింది మాంసారం ఆకులు తినేసి వచ్చింది దాన్ని నువ్వు తింటున్నావు కనుక ఓకే కొద్ది ట్రాన్స్ఫర్ అయింది అర్ధార్థం ఆకులు తిని మేక పెరిగి ఆకులు కారణం గనక మేకలో ఉండేటువంటి మాంసము ఆ కారణం వల్ల ఏర్పడ్డ కార్యమే గనక అబ్బాయి ఈ రహస్యం ఎవరు చెప్పలేదే స్వామి దేనికి నాయన ఇంకా రేపటి నుంచి అదే కదా అదిగో అది కుదరదు అది కలంజం నా భక్షయేత్ మాంసాన్ని తినకూడదు మాంస భక్షణ తినకూడదు సురాం నా పిపేత్ కలంజం నా భక్షయేత్ కాబట్టి మద్యపానం మంచిది కాదు సరైన మాంస పరుషుడు నువ్వు చేయకూడదు చూడు ఇదే ఇదే పదార్థ విజ్ఞానం నువ్వు శాకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవు అది మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొక విధంగా కన్వర్ట్ అయ్యి అక్కడ నీకు ఆరోగ్యం రాదు ఎందుకంటే మనకు పదార్థాల్లో కూడా చెప్తారు కొందరు ఇవాడ ఆయుర్వేదం అయితే చాలా క్లియర్గా చెప్తుంటారు ఇది తిన్నప్పుడు మళ్ళీ అది తినబాకా విషంగా మారుతుంది అయ్యా నేను పాలు కొంతగా తీసుకున్న తరువాత ఒక నిమ్మ పండు నో నో నో అది పెరుగు పెరుగులో కావాలంటే చేసుకో పాలలు చేసుకోబోక విషంగా ఎందుకని పదార్థం ఒకటైనా దాని యొక్క పర్యవసానం అది ఆ విధంగా మార్పు చెందిన తర్వాత దోషపూరితంగా ఉంది గనక నీకు నిర్దోషంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి పవిత్రంగా ఉండాలంటే ఓషధీభ్య అన్నం కాబట్టి ఓషధుల నుంచే కాబట్టి శాకాహారమే అంతేగాని అడిపోయి కన్వర్ట్ అయ్యి అది వచ్చిందంటే అది ఇంకో రకంగా మనల్ని కన్వర్ట్ చేస్తుంది ఆరోగ్యాన్ని అర్థమవుతుంది ఎస్ కనుక అన్నానాం పతయన్న మహా కాబట్టి అన్న రూపంలో ఉండేటువంటి కూడా తానే తనకు నమస్కారము నెక్స్ట్ నమోహరి కేయ ఉపవీతిని పుష్ఠాం పత ఏ నమ హరితనే అంటే హరికేశాయ ఉపవీతనే హరికేశాయ కేశములు కాబట్టి పరమేశ్వరుని యొక్క కేశములు ఎట్లా ఉన్నాయంటే తెల్లగా ఉంటాడు గౌరవర్ణం పరమశివుడు సరేనా ఆయన కేశాలు నల్లగా ఉంటాయి సరే అందగాడు ఆయన అర్థం సరేనా స్వామీజీ ఏమి నమ్మకం అండి బాబు చంపుతున్నాం ఆయన శిరోజేలు మనకెందుకు స్వామీజీ దాంట్లోనే ఉంది కథ కథంతా అతి హరికేశాయ సిని అంటే నల్లని వెంట్రుకలు కలిగినవాడు నల్లని వెంట్రుకలు ఎవరికి ఉండేది ముసలాయిన్కే అదే విషయం వేదంలో అద్భుతమైన కవిత్వం అవి హి క్రాంతదర్శి వాళ్ళు అందువల్లే కాబట్టి ఎప్పుడైతే నల్లని వెంట్రుకలు అని అన్నాడో దాన్ని ఏం తెలుస్తుందో తెలుసా మంచి యవ్వనంలో ఉండాడు అని అర్థం ఆం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఇదేంది సుగంధిం సువాసనలు వేతజల్లుతూ ఉన్నాడు అని ఏంది సువాసనలు వేతజల్లేదు అది పువ్వు లక్షణం కదా సుగంధిం సుమం కుసుమం కాబట్టి పుష్పం సుగంధాన్ని వెతజరలతుంది అంటే మొగ్గ సుగంధాన్ని వెతజరలేదు వాడిపోతే సుగంధాన్ని కుడిపోతే దుర్గంధాన్ని కాబట్టి పువ్వు నుంచి మనకి ఎప్పుడు వస్తుంది సుగంధం అంటే అది మంచి యవ్వన దశలో మొగ్గ విరబూచినప్పుడు పువ్వు అది దానికి యవ్వన కాలం కాబట్టి సుగంధిం చక్కగా సుగంధాన్ని సువాసనని వేదజల్లుతో పోతుంది ఇది నిత్య యవ్వనం పువ్వుకి మొగ్గలో ఉన్నట్టు కాదు మొగ్గ శైశవ దశ అది మళ్లీ కుళ్ళిపోవడానికో వాడిపోవడానికో వచ్చింది అనుకోండి వృద్ధాప్యం దానికి కాబట్టి మంచి యవ్వనం ఎక్కడుందంటే పుష్పంగా ఉన్నప్పుడే ఆ పుష్పంగా ఉన్నప్పుడు సుగంధిం సుగంధిం పుష్టివర్ధనం కాబట్టి పుష్పం ఎట్లాగైతే యవ్వన దశలో ఉండడం ఆ పరిమళాలు వేదజల్లుతో ఉందో అట్ట సుగంధిం అయ్యా నువ్వు కూడా మంచి యవ్వనవంతుడివి నిత్య యవ్వనవంతుడివి హరికేశాయ నిత్య యవనవంతుడివి స్వామిజీ ఆయన యవన ఉంటే మనకెందుకు ఆయన యవ్వనంతో మనకేం పని లేదు నాయన దాని అర్థం ఏంటో తెలుసా సపోజ్ ఆయన ఇది ఎందుకోసం ఇదంతా ఉపాసన కదా ఇదంతా ఏ ఉపాసన నువ్వు ధ్యానం చేస్తున్నావు పరమాత్మ విధంగా ధ్యాన రూపంలో ఆయన్ని ప్రార్థిస్తున్నావు ఆయన గనక ముసలాయనయితే నువ్వు ప్రార్థిస్తుంటే ఆయన ఇట్లే చూస్తే కదా చూడవయ్యా వాళ్ళు ఇదే సరిపోయాను కాబట్టి బాగా చూడాలి మనల్ని అందుకని అయ్యా ఒక్కసారి మమ్మల్ని కరుణించు కాపాడు ఒక్కసారి నిండారాన్ని చూపు మా మీద పడేయని ఆయన అసలు చూపేసరిగా లేకుండా ఉంటే పడేసేది ఏంటి మనం ఎంతసేపు ప్రార్థనలు చేసినా అంతా విన్న తర్వాత ఎవరినైనా అర్థమవుతుంది అందుకని ఇమ్మీడియట్ రెస్పాన్స్ కావాలంటే అర్థవుతుంది స్పార్కిలింగ్ ఐస్ ఆ చుస్తని చక్కగా మళ్ళీ చూడగలిగేవాడు ఉండాలి మనం గంట సేపు ఇప్పుడు ఓం బబ్లుషాయ అంటే హరికేశాయ ఆ ఏ మనకుండే ఓపిక అంత మనం పది సార్లు అడగించం చేస్తాం అంటే అయ్యా ఏమనుకోదు పరమేశ్వర ను డబ్బులు ఇవ్వద్దు నాకు జీతాలు వస్తాయి రేపు నేను ఒక మిషన్ కొనుక్కో మిషన్ ఓకే అంటాడు వచ్చిన ఒక కర్మ ఏంటంటే మిషన్ కొనొచ్చు కానీ మనం అది ఎంతది మీరు పరంటద రెండు ఎవరు చెప్పరు పెట్టుకుంటారు కాదు ఇప్పుడు నేను అది కొనచ్చు ఉపయోగించడం కష్టం అయిపోతుంది అది తెచ్చి ఆయనకి ఎక్కడ పెట్టుకోవాలి అది చెలో పెట్టుకోవాలి అమెరికాకుంది అన్ని దేశాలు కలిసినా చేయగలవా ఫ్రాక్షన్ అత్యంత దశాంగుళం ఏం చేయాల అందువల్ల ఆయన యవ్వన మంత్రిగా ఉంటేనే చక్కగా మన చూస్తూ మన ప్రార్థనలు వింటూ ఒకవేళ అవసరమైతే మనకేదైనా బాధిస్తే వచ్చి మనల్ని కాపాడగలిగేటట్టుగానే నాయన నూనెను పట్టుకుని నేను నడుస్తాను ఉపయోగం లేదు గనక ఆ వేదం తమాషగా అంటే నిత్య యవ్వనములో ఉండేటువంటి వాడు అంటే దాని అర్థం ఏంటి నిత్య యవనములు ఉండేవాడు అంటే నిత్య యవనం ఎక్కడైనా చూసారా ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడు యవ్వనతో ఉండేవాడు చూసారా లే ఎందుకని యవ్వనం లేని లేకపోలా మనకంతా ఉన్నాడు ఒకప్పుడు ఇప్పుదే అనుభవం గడించామని చెప్తాం ఇదే దరిద్రం ఎవ్వనమేది సార్ మార్పు చెందింది సరేనా మనం ఎవ్వనో మార్పు చెందింది ఆయన ఎవ్వనో మార్పు చెందేది కాదు కాలములో మార్పులు కానీ తాను కాలాతీతుడు గనక కాలములో మార్పు చెందేటువంటి వాడు కాడు రూపం ఉంటే మార్పు ఉండాలి తాను రూపరహితుడు రూపరహితుడు అరూపం రూపం తానే ఆ రూపం కూడా తానే రూపరహితుడు కాబట్టి కాలంలో మార్పులు చెందుతూ ఉన్నాయి యవ్వనం కాలములో కరిగిపోతూ ఉంది కాని ఆయన కాలాతీతుడు కాబట్టి అది నిత్య యవ్వనం హరికేశాయ ఉపవీతినే ఇదేంటిది రెండోది ఉపవీతీ యజ్ఞోపవీతం ఉపవీత నేనమజ్ఞోపవీతం ధరించిండేటువంటి వాడు అని అర్థం సరేనా యజ్ఞోపవీతం అంటే తెలుసు కదా అదేందే కాబట్టి యజ్ఞోపవీతము అనేది వేద సంప్రదాయం యజ్ఞోపవీతం ధరించి ఉండాడు అని అంటే వేద జ్ఞానాన్ని సంపూర్ణంగా కలిగి ఉండాడు తాను తన జ్ఞానము వేరు కాదు గనక యజ్ఞోపవీతం ఎట్లాగైతే ఎప్పుడు దేహం మీదనే ఉంటుందో అట్లాగే ఆయన యొక్క జ్ఞానం వేద జ్ఞానం ఏదైతే ఉందో వేద జ్ఞానము వేద పురుషుడు ఇద్దరు వేరు కాదు కనుక యజ్ఞోపవీత నేనమహ అదే ఉపవీత న పుష్ఠానాం పతయన్నమహ కాబట్టి అందరికీ పుష్టిని ఇచ్చేటువంటి వాడు మనకు ఆహారాన్ని ఇచ్చాడు కాదు కాదు జంతువులకు ఆహారాన్ని ఇచ్చాడు క్రిమి కీటకాదులకు ఆహారం ఇచ్చాడు ఏ ఆహారం అనేటువంటిది వేరే ఎవరెవరికి ఏ ఆహారం అవసరం అదంతా కూడా ఈ ప్రపంచంలో తయారు చేసి పెట్టాడు జంతువులకు ఆహారం ఇచ్చాడు పక్షులకు ఆహారం ఇచ్చాడు కనుక పుష్టిగా ఉంది ఇవే కాదు ఓ చెట్టును చూస్తే పుష్టిగా ఉంది చెట్టు అందుకని నమో వృక్షేభ్యో హరికేషేభ్యో నమస్కరిస్తూ ఉన్నాం కాబ ఆ చెట్టులో ఉండేటువంటి పుష్టి ఏదో అది పరమాత్మకు సంబంధించింది ఒక పర్వతం కనపడతా ఉంది పుష్టిగా కనపడతా ఉంది అది పర్వత శోభ అది దేని ఎవరికి సంబంధించింది ఆ పుష్టి ఆ గిరి పుష్టి ఎవరిది गिरीशुड़ी पत् इनको अवकाश लेति आयु नि चूस भवश्य संसार भवसागर ఈ సంసారం అనేది ఏదైతే ఉందో భవ భవస్య హేతి దీన్ని ఛేదించేటువంటి ఆయుధాన్ని కలిగి ఉండేటువంటి పరమాత్మకి నమస్కారం నెక్స్ట్ దాంట్లోనే భవస్య హేత జగత్పత ఏ విశ్వపతి జగన్నాథుడు ఈ జగత్ నాదులైనటువంటి వాడు పతి వాడు జగత్పతి విశ్వేశ్వరుడు ఆయనకి నమస్కారం రెండు దీంట్లో స్వామి యొక్క లక్షణాలు రెండు తెలుస్తున్నాయి మనకు పవశీ అంటే సంసారం అనేటువంటి దాన్ని ఏదైతే ఉందో దీన్ని సమూలంగా ఛేదించేటువంటి వాడు అసలు సంసారం అనేది ఉందే సంసార భావన ఉంది ప్రపంచం అనేది లేదు ప్రపంచ భావన ఉంది ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ ఇదం సర్వం జగత్ ఈశ్వర బుద్ధి ఆచ్ఛాదనీయం సమస్తం పరమాత్మ చేత కప్పబడి ఉండేటప్పుడు ఉన్నదంతా పరమాత్మే సర్వం కలివిదం బ్రహ్మ నేహనానాస్తకించిన ప్రపంచం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు పరమాత్మ కన్నా వేరుగా పరమేశ్వరుడు కన్నా వేరుగా కాబట్టి ప్రపంచం అనేటువంటిది భావన మన మనసులో కదినటువంటి భావన ఇది సుఖపడతాదని అనుకుంటే అది ప్రపంచం అయిపోద్ది అంతేంకె కానీ అందులో ఉండేటువంటిది పరమాత్మ స్వరూపం కాబట్టి ఈ ప్రపంచ భావన ప్రపంచం కాదు బాధ పెట్టేది ప్రపంచ భావన సంసారం కాదు బాధ పెట్టేది సంసార భావన సంసారం ఉంటే నష్టం లేదు అది నాదనుకుంటే లాభం లేదు మాదే అనేది అనుకోవాలని నీకు అనిపిస్తే సమస్తం నాదే అనుకో ఓకే ఎందుకని సమస్తం సర్వేశ్వరుడే ఆయనకన్నా వేరుగా లేదు మత పరతరం నాణ్యత కించిత్ అస్తి ధనంజయ హే అర్జున కేవలం కొద్దిగా కూడా నాకన్నా వేరుగా లేదు ఉన్నదంతా నేనే ఉన్నదంతా ఆయన ఇప్పుడు నువ్వెక్కడి నుంచి వచ్చావు ఆయనలోనే ఉన్నావు నువ్వెవరిప్పుడు ఆయనే నేను ఆయనే అనుకో అహం బ్రహ్మాస్మి ప్రియే అంతేగాని నేనేది అనుకున్నావు ఇది నేనంటే అది నేను కాదని అర్థం అది భావన సంసార భావన ఇక్కడి నుంచి అసంతృప్తి ప్రారంభం ఇక్కడి నుంచి దుఃఖం ప్రారంభం అవుతుంది కనుక సంసారం అనేటువంటి భావన బాధ పెడుతూ ఉంది సంసారం మనల్ని బాధ పెట్టడం లేదు సంసార భావన బాధ పెడుతూ ఉంది సంసార భావన బాధ పెడుతూ ఉందంటే అసత్య భావన మిథ్యా భావన ఈ మిథ్య భావన ఎట్లా పోవాలి సత్య భావన రావాలి దేనికి సంబంధించిన జ్ఞానం పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానం పరమేశ్వరుడు పరమేశ్వరుడు సంబంధించిన జ్ఞానం రెండు కాదు అందువల్ల ఇప్పుడు ఎట్లా ధ్యానిస్తున్నామో తెలుసా హే భగవాన్ నీకు సంబంధించిన జ్ఞానం కనుక నాకు కలిగింది అంటే ఈ సంసారం అనేటువంటి భావన పోతుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా ధ్యానిస్తున్నానో తెలుసా శతరుద్రీయం రుద్రం శతరుద్రియం కైవల్యం ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యా చూడు ధ్యానం ఇట్లా కైవతులు చూసా ఉంది సారా సే రుద్రమే కదా శత్రుద్రియం కనుక ఎట్లా పరమేశ్వరుని ధ్యానం చేశామో తెలుసా అర్చించామో తెలుసా ఉమాసహాయం అమ్మవారిని పక్కన పెట్టా ఆయన్ని మనం ధ్యానించలా ఉమా సహాయం అమ్మవారు ఎవరు జ్ఞానం అమ్మవారెవరు జ్ఞానం జ్ఞానంతో కూడిన వాడికి నీవు జ్ఞానం వేరు కాదు అందుకని అర్ధనారీశ్వరుడు సగభాగం ఆమె ఉంది సగభాగం ఎక్కడైనా ఉందా ఇది ఎందుకని నా నుండి నా జ్ఞానాన్ని నువ్వు వేరు చేయలేవు అది ఏ జ్ఞానం కావచ్చు ఒకసారి జ్ఞానం కలిగిందంటే పోదు ఇప్పుడు మూడు ఇది చాలు ఈ జ్ఞానం నీకుంది కదా అది నువ్వు వేరుగా ఉమా సహాయం ఉమాదేవి పార్వతీదేవి జ్ఞానస్వరూపం కలిసే ఉంది అర్ధనారీశ్వర స్వరూపంలో ఉమా సహాయం పరమేశ్వరం ప్రభం నీల కంఠం త్రిలోచనం నీల కంఠం ప్రశాంతం చూడండి ఇద్దరు కలిసి ఉంటే ప్రశాంతం ఎక్కడైనా ఉంది ఇది పరమేశ్వరుడి దగ్గర తప్ప ప్రపంచంలో ఉంద ఎందుకులేదా ఎంత కాలం ఉంది ఎప్పటి వరకు ఉంది ఎప్పుడెప్పుడు ఉంది ఎక్కడెక్కడ ఉంది ఇన్ని ప్రశ్నలు పడతాయి సార్ భార్యాభర్తలు ఒక చోట ఉంటే పెళ్లి కాగానే ఉంది పెళ్లి కాగానే ఏమి ఉండే అవకాశం లేదనే పెళ్లి రోజే పీట మీద కూర్చొని పెట్టి ఆయన ముడేసేది ఎందుకంటే ముడెందుకు వేయడం పక్కన కూర్చొని ఉండేటప్పుడు ముడెందుకు అండి ఆవిడ తీసుకొని ఈయన పంచి తీసుకుని ఎందుకో తెలుసా ఇట్లా కట్టేస్తేనా పడి ఉంటారేమో క్యా బాథాయ్ మీరు చూడండి ఏ పెళ్ళిళ్ళైనా కర్తలు తిరిగేటప్పుడు ఎవరో ఒకరినొకరు లాగతారు చూడండి అతీతం ఎక్కడైనా చూసుకోండి మీరు ఛాలెంజ్ మీరు ఏ పెళ్లికైనా పోండి అట్ట తిరిగేటప్పుడు ఆ స్తంభం పట్టుకోవడము లేకపోతే ఈ పురోహితులు పిలక పట్టుకోవడము ఏదో సంథింగ్ మళ్ళీ ఒకరిట్ అనుకోవడం ఒకరి అనుకోవడం ఇట్టడం అక్కడే స్టార్ట్ అవుతుంది అంటే నువ్వు ముడేసినా కూడా కుదరదు ఏదో నాలుగు రోజులు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది అది ఒక రకమైన మాయ అదైన తర్వాత నీ కొనివే నా కొనివే మళ్ళీ ఇద్దరు కలిసే సినిమాలో ఇద్దరు గెలిచినటువంటి అలవాట్లేవో అవి భోజనాలు ఈయనలు ఇంతే మళ్ళీ సరేనా మళ్ళీ ఈయనకు సంబంధించిన బంధువులు వచ్చారు ఆవిడ ఆమెకు సంబంధించిన బంధువులు వచ్చారు నాకు ఆశ్చర్యం నాకు అందుకని ఈ విషయంలో ఆ కృష్ణుడి కంటే కూడా మన చూడు బెటర్ మళ్ళీ ఆయన చెప్పాలండి నేను పోని గొడవ ఎందుకంటే హాయిగా వాళ్ళిద్దరుంటే ఏ గొడవలు ఇచ్చు ఇద్దరు ఒకే చోట అందులో అందువలే త్రిలోచనం నీళ్ళ కంఠం ప్రశాంతం శవడండి ఈ ప్రపంచంలో భార్యను పక్కన పెట్టుకుని ప్రశాంతంగా ఉండేవాడు ఎవరు ప్రపంచంలో భర్తను పక్కన పెట్టుకుని ప్రశాంతంగా ఉండేది ఊరికే పైకి ప్రశాంతంగా ఉన్నా ప్రశాంతం దీన్ని ప్రశాంతం అంటారా లోపల అగ్ని పర్వతాలు అది ఈశ్వరుడికే సంబంధించింది పరమేశ్వరుడికి సంబంధించినటువంటి విషయం అది అందువల్ల ప్రశాంతం ఆయన్ని ధ్యా ధ్యానిస్తూ ఉన్నాం ముని గచ్చతి బ్రహ్మయోని భూతయోని సమస్త సాక్ష్యం తమసహ పరస్తూ తమస పరస్తాద్ అజ్ఞానానికి ఆవల చీకటి ఆవల